సమాధి భేదం ఏమిటంటే చవికల్ప సంకల్ప వికల్ప చవికల్ప అంటే రెండు చెప్పేసినట్టే సంకల్ప వికల్ప అంతర్బాహ్య శబ్దానువిద్య దృశ్యానువిద్య సంప్రజ్ఞాత అసంప్రజ్ఞాత ఇందులో అంతర్బాహ్యములనేవి అనుస్యూతం అంటే బాహ్యంలో కూడా ఉండొచ్చు ఇట్లాగా కూడా ఉండొచ్చు అలా అంటే బాహ్య శబ్దానువిద్ధ సవికల్ప సమాధి అంతర్శబ్దానువిద్ధ సవికల్ప సమాధి లేదు బాహ్య శబ్దానువిద్ధ నిర్వికల్ప సమాధి లేదా అంతర్శబ్దానువిధ నిర్వికల్ప సమాధి సరే కొంతమందికి శబ్దం పనిచేయకపోతే కొంతమందికి దృశ్యం దర్శనం పనిచేస్తుంది ప్రకాశం అనేది దర్శనం కదా మరి శబ్దం కాదు కదా అలా ప్రకాశంలో మునిగిపోయాడు అనుకోండి ప్రకాశమే తానుగా ఉన్నాడు అనుకోండి అప్పుడు దృశ్యానువిద్ధ అంటాం అనమాట బాహ్య దృశ్యానువిద్ధ సవికల్ప సమాధి అంతర్దృశ్యానువిద్ధ సవికల్ప సమాధి అలాగే అంతర్దృశ్యానువిద్ద నిర్వికల్ప సమాధి బాహ్య దృశ్యానువిద్ధ నిర్వికల్ప సమాధి ఇలా రెండు రకాలుగా సాధ్యం ఇట్లా మళ్ళా దీంట్లో సంప్రజ్ఞాత అసంప్రజ్ఞాతం ఇట్లా షడ్విధ సమాధి నిర్ణయం గురించి మహానుభావులు యోగ మార్గంలో జ్ఞాన మార్గంలో విశేషంగా విస్తారంగా బోధించారు బుద్ధి కలిగిన మానవుడు చేయదగినటువంటి ఉచితమైనటువంటి పని ఏమిటి మానవుడు చేయదగ అందరు మానవులు ఈ ఎవరైనా కావచ్చు అవాడు అడవి మానవుడా నాగరిక మానవుడా విద్యావంతుడా విద్యావంతుడా నాగరికుడా అనాగరికుడా అన్న భేదం లేదు మానవులందరూ తప్పక చేయవలసినటువంటి ఉచితమైన పని ఏమి సమాధి నిష్ట షడ్విధ సమాధి నిర్ణయము నెరుగుక ఎరుక అన్నది ఎవరికైనా అసలు ఆ మాట ఉచ్చరించాలంటే వాడికి ఏం తెలిసి ఉండాలయ్యా నిర్వికల్ప సమాధి నిష్ట తెలిసిన ఎరుక నిర్ణయం ఎరిగినవాడు అసలు ఎరుకంటే తెలియకుండానే ఈ నిర్వికల్ప సమాధి నిష్ట నిర్ణయం పొందకుండానే ఏం చెప్పేస్తున్నాం ఇప్పుడు ఉన్నది బయలు లేనిది ఎరుక ఫే నెక్స్ట్ మార్దో తెలిపోయింది గొడవ వదిలిపోయింది చే ఎవరు కాదన్నారు నిత్య సర్వగత స్థాను అచలోయం సనాతన అది మనం తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఎప్పుడు అలాగే ఉంటుంది అయితే తెలిసిపోగొట్టుకుంటే తప్ప నీకు పోని లక్షణం ఉంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి తెలియకుండా పోతే అది నీకు తెలియదు నీకు నిర్ణయం కాదు నీకు నిర్ణయం అవ్వాలి ఎవరికో శాస్త్రంలోనో లేకపోతే ఎక్కడో కొండ మీద గట్టి మీద రాసి ఉంటే ప్రయోజనమే గుడిలో దేవుడు బాగానే ఉన్నాడు కదండి కొండ మీద దేవుడు బానే ఉన్నాడు కదండి అంటే ఆయన ఎప్పుడూ బాగానే ఉంటాడు నువ్వు కదా బాగుండాలి ఇది గుర్తుపెట్టుకోవాలి అందుకని ఈ నిర్వికల్ప సమాధినిష్టను అందుకోవడమే నీకు బుద్ధి అనేటటువంటి శక్తిని ఇవ్వడం వెనక ఉన్న రహస్యం ఈశ్వరుడు బుద్ధి అనే శక్తిని ఎందుకు ఇచ్చాడయ్యా నిర్వికల్ప సమాధినిష్టను పొందటానికి శాస్త్రజ్ఞుడు కూడా ప్రపంచం ఇరగకుండా తన ప్రయోగాల్లో మునిగిపోయి ఉంటాడు రాత్రిం పగల అందులోనే మునిగిపోయి ఉంటాడు వాటికి పగలు రాత్రి కూడా తేడా తెలియదు నూతనమైన ఆవిష్కరణను చేస్తాడు వాడు కొంతకాలానికి దాన్ని ఏమన్నా బాహ్య శబ్దానువిధ దృశ్యానువిధ సవితల్ప సమాజ నిష్ట నిర్వికల్ప సమాజ నిష్ట కాదనమాట కాని విజ్ఞానమే అది కూడా మరి అవన్నీ అవసరమా కాదా వెరీ వెరీ ఇంపార్టెంట్ కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి సూర్యప్రకాశం ఎంత సైలెంట్గా జరుగుతుందో సూర్యోదయం సైలెంట్గా జరుగుతున్నాయి ఏమైనా ఆర్భాటాలతో జరుగుతున్నాయి తాళాలు తప్పెట్లు తన్నాయి డోలు బ్యాండ్మేళం ఇలాంటివేమి రావు సూర్యోదయానికి సూర్యోదయం సైలెంట్గా జరుగుతుంది జ్ఞానప్రకా జ్ఞానోదయం కూడా సైలెంట్గా జరుగుతుంది మౌనమునందే జ్ఞానోదయం సాధ్యం మిగిలిన ఆర్భాటాలు అక్కడే ఉండవు అవన్నీ భూమి మీదే ఆదిత్య మండలంలో ఏ ఉంటాయి ఏముండవు అక్కడే శబ్దాలు లేవు బ్రహ్మ విద్యతే మరి అటువంటి నిర్వికల్ప సమాధినిష్ట యొక్క ఔన్నత్యానికి తిరిగి సాధకులు తప్పక ఆ నిర్ణయ క్రమాన్ని ఎరిగినప్పుడు మాత్రమే స్వరూప జ్ఞాన నిష్ఠలు అవుతారు నిర్వికల్ప సమాధినిష్ట ఎరిగిన వారికి మాత్రమే నిత్యసర్వర్వగత స్థా అచలో సనాతన అన్న నిర్ణయాన్ని పొందగలిగే అధికారిత్వం కలుగుతుంది హరి ఓ శ్రీ గురుభ్యో నమరి ఓర్ణ మధమి ూర్ణముద్య పూర్ణస్ మాయ పూర్ణమెవశిష శాంతి శాంతి శాంతి హరి శ్రీ గురుభ్యో నమ హరి ఓ నారాయణ నారాయణ